కీర్తన మూడు వందల నలభై ఏడు ధృవ వరదునివలేక్కుగాక మరివల కర్మ ఫలంబులేవైనా శతమా హరిజవరుదనకు కడిగి శరణంటేను కరిగాచినట్లనే ఆచుగాక పరదైవములకెంత భంగపడి మొక్కినా అరసిరావణు కొసంగినట్లనే కాదా శ్రీపతినే అడిగినను జిగిన జామిళువలే చేపట్టి సిరులు రక్షించుగాక ఆ పోక కౌరవుడు హరిపరాన్ముఖుడైన పైపైనే సంపదలు పార్థు చేయబడవా శ్రీవేంకటేశుడిచ్చే ఈవరంబులే ృష్టమై ఉండుగాక భావించనితరములు పరలోకములయందు కైవసంభగున కదలవలిగాదా